అదే తెలుగు వాడకం వచ్చిన సమస్య స్పృహ మీన్స్ తృష్ణ సంస్కృతంలో స్పృహ కాదు మిస్ రీడింగ్ అయిపోతుంది అందుకోసం చెప్తున్నా స్పృహ అంటే తెలుగు స్పృహ కాదు తృష్ణ నిస్పృహ సర్వకామేభ్య అన్ని కామనలయగల తృష్ణ ఉండరాదు ఏదైనా ఒకటి అవసరమైతే తీసుకుంటాము కానీ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 రాని వాటిని ఈడ్చుకొచ్చే ప్రయత్నం వెళ్ళిపోతున్న వాటిని ఆపేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఇట్ డోంట్ వర్క్ చేతాం కాబట్టి నిస్పృహ సర్వకామేభ్య యుక్త అని పడతారు కాబట్టి మనస్సు లెవెల్లో కనుక మీరు ఆ యుక్తత్వాన్ని తీసుకురాగలిగితే వశేహీయస్టేంద్రియాన్ని ఇంద్రియములు వశం అయిపోవటం చాలా తేలికైపోతాం వశేహియుక్త కాబట్టి స్టాప్ విత్ మనస్ టేక్ సైమల్టేనియస్లీ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్ బట్ అడ్రస్ the mind, అండ్ ది మైండ్ వాల్యూ సిస్టమ్ని యూ అడ్రస్ రాంగ్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది సమాజంలో గృహాల్లో చాలా రాంగ్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది సో ఇప్పుడు ఒక గృహం ఉందనుకోండి ఆ గృహంలో వాల్యూ సిస్టమ్ ఏమిటంటే వాళ్ళ భోగాలు వాళ్ళ భోజనాలు వాళ్ళ తిళ్ళు వాళ్ళ కాఫీలు వాళ్ళ టీలు అవే మెయిన్ గా నడుస్తూ ఉంది అలాంటి గ్రహానికి గ్రహస్థ అతిథిగా వెళ్ళారనుకోండి మీ మొహం చూడడానికి ఎవరికి టైం ఉండదు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళకున్న శక్తి యుక్తి అంతా వాళ్ళ కడుపులు నింపుకోవడానికి సరిపడుతుంది కానీ ఈ అతిథి కేసు టైం ఉండదు బిజీగా ఉండిపోతారు ఎందు ఎనర్జీ ఫర్ ఆల్ దాట్ అటువంటి కొంపకే మీరు అతిథిగా వెళ్తే మీ మొహం కేసు ఎవరు చూడడం మంచి నీళ్ళు కావాలన్నారు కదా ఇంకో ఫ్యామిలీ ఉంటుంది అతిథికి దేవుడితో సమానం మన భోజనం ఆలస్యమైన పర్లేదు మనం తినకపోయినా పర్లేదు మన కాఫీలు మన టీలు మన కులాసాలు మన సుఖాలు మన నిద్రలు చెడిపోయినా పర్వాలేదు అతిథికి మనం సౌకర్యం చేసేసి ఆయన్ని పంపించే వరకు మనం కష్టపడ్డా నష్టం లేదు అనే వాల్యూ ఉంటుంది ఇట్స్ వాల్యూ సిస్టమ్ వాట్ ది డూ ఇస్ నాట్ ది పాయింట్ ఐమ్ టాకింగ్ ఆఫ్ ఎ వాల్యూ సిస్టమ్ దట్ అంబిఎంస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వాల్యూ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే ఇంద్రియములు వశ్యమైపోతాం అన్నది సహజంగా వచ్చేస్తుంది వీడు వీడి అసలు ఎలా ఉంటాడంటే ఈ గుమ్మల్లో అడుగు పెట్టగానే ఎదుర్కొండగా వైన్ బాటిల్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది ఏం వ్యాల్యూజీ సిస్టమ్ అర్థమైందిగా వాడికి వసేషిస్ ఏంద్రియ ఏం చెప్తారు వాడికి ఇప్పుడు మాంసం తిన్నాడు కదా అని ఇముకలు తీసి మెల్ల వేసుకున్నావని ఏం చెప్తారు వాడికి నేను ఏదో నా ప్రారంభం బాగోలేక నేను చోటకి వెళ్లాల్సి వచ్చింది భాగవతం పాఠం ఇంకేరీ దొరుకుతున్నట్టు భాగవతం పాఠం ఏదో ఏదో పురాణమో ఏదో అంటే అదో రకంగా ఉంటుంది ఏదో వెంకటేశ్వర మహాశమో లేకపోతే స్కాంద పురాణం అంటే ఏదో కొంత ఈజీ గోయింగ్గా ఉంటుంది ఈ భాగవతం అంటే అంత వైరాగ్యం వివేకం అంత గోల ఎక్కువ వీళ్ళు పది మంది కూర్చొని ఉన్నారు వైన్ సెల్లర్ సెల్లర్లో పాఠం ఎక్కడ తోటలే సెల్లర్లో ఎందుకంటే వీళ్ళందరికీ సెల్లార్స్ ఉంటాయి ఈ సెల్లార్లో ఎందుకండి పాఠం అంటే ఆ అప్పర్ స్పేస్ ఈ రిజర్వ్ ఫర్ సముద్ర పర్పస్ సోఫాలు ఇవే ఇవే ఉంటాయి అక్కడ చూక ఉండదు ఈ సెల్లార్ అంటే ఎందుకు పనికిరానివన్నీ సెల్లార్లో పారేసరించి పెడతారు కాబట్టి ఈ స్వామిజీ కూడా సెల్లార్లో పారేసి ఆ గెస్ట్ అందరినీ సెల్లార్లో పుష్ చేస్తే వాళ్ళ ఏదో అక్కడ ప్లాస్టిక్ కప్పులను కాసీని పెడితే తాగేసి అది ఆ స్వామిజీ చెప్పిన గోల వినేసి వాళ్ళ దాన్ని వాళ్ళు ఎక్సక్క మన ఇల్లు అది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇలా భోగపరాయణంగా ఉంటారు సహజంగా ఆ సెల్లార్లో ఈ వైన్ ఈ వైంస్ చూస్తూ నేను వైబ్ లు స్టాండ్ ఈ కథలన్నీ నాకు తెలుసు నాకు తెలియని కథలు ఏం కావు సో అది చూసి నేను ఇంపార్టెన్ చెప్పాను చాలా ఇంప్రాసింగ్ గా ఫీల్ మనం అసలు ఈ పాఠాలు చెప్పడం ఈ ఊళ్ళు తిరగడం ఏమిటిది ప్రారంభం ఎందుకు ఈ భాంతి ఈ తృష్ణ మనకి ఎందుకని నేను చాలా ఇంట్రాస్పెక్షన్ చేసుకుని నేను మానేశాను వెళ్ళడం నాట్ గోయింగ్ అని కానీ దాని వాట్సాప్ దేనికోసం డాలర్ల కోసం వెళ్లాలా పేరు ప్రతిష్టల కోసం వెళ్లాలా ఎందుకోసం వెళ్ళాలి భోజనం కోసం వెళ్ళాలి దేనికోసం వెళ్ళాలి మన ఆశ్రమంలో లేనిదేమిటి మారాజ్జీ పుణ్యమాన ఆశ్రమం ఉంది కిచెన్ ఉంది ఆ కిచెన్ లో కంటే మధ్యాహ్నం వచ్చేసి రెజిలేటర్లో పెట్టిన ఏదో ఒకటి అది తీసుకుంటే వైక్రో ఏదో హీట్ చేసుకుంది ఏదో కొప్పో ఏదో ఉంటుంది ఒక పిచిల్ ఉంటుంది అది వేసుకుని తినేసి పెరుగు ఎప్పుడూ ఉంటుంది తలని పెరుగు పోసుకుని తినేస్తే అయిపోయింది ఆ పూటకి అయిపోయింది ఉండదు అలా ఎడవక ఈ ఫులారిడాలు ఈ ఉపన్యాసాలు ఈ ఈ పాఠాలు ఎవళ్ళకి చెప్పాలి ఏం పాఠం చెప్పాలి ఈ భోగ పరాయణులతో మనకి ఎందుకు వచ్చిందని నాకు విరక్తి పెట్టి నేను మానేశాను సో ఎందుకంటే ఇట్ ఓంట్ వర్క్ వాళ్ళకి మనం మనం వాళ్ళకి న్యూషన్స్ ఈ తానాలు కూడా భోగ పరాయినప్పుడు తప్ప ఇక ఏమీ లేదు ఇది కల్చర్ కల్చరల్ ప్రోగ్రామ్ అన్నాడంటే ఒక దాల్మే కాలహార కల్చర్ వాళ్ళ అన్నారంటే ప్రాబ్లం యూనో వారి కల్చర్ సినిమా పాటలు డాన్స్లు ఏదో కూర్తి కావచ్చు మరొకటి కావచ్చు కళాకారులు కళాకారులు అంటే మళ్ళీ దాని మేకాలి సో ఇది కల్చరల్ ప్రోగ్రామ్ మాలలు రాజకీయ కల్చరల్ ప్రోగ్రాం రాజకీయ కల్చరల్ ప్రోగ్రామ్ ఏముంటుంది దాంట్లోకి సన్యాసులు నాకు పెద్ద ఇన్విటేషన్స్ తానా ఇన్విటేషన్స్ తానా ఈజ్ గుడ్ ఐ డాంట్ మై ఇన్విట్ బట్ తానా వాళ్ళు అక్కడ స్టేజ్ మీద పది మంది ఉంటారు ఆ పది మందిలో సన్యాసి కూడా ఉంటే బాగుండును అని వాళ్ళకు ఒక టాపిక్ ఇట్ యాడ్స్ కలర్ ఇది హోల్ సెటప్ యాడింగ్ కలర్ సో వాళ్ళ కోరిక మంచిది ఎందుకంటే వాళ్ళు దే రికగ్నైజ్ వన్ మహాత్మా అండ్ దే వాన్ ఇంక్లూడ్ హిమ్ అదర్ ఫ్యాసెట్ ఆఫ్ తెలుగు కల్చర్ అలాగే ఇంట్రడ్యూస్ చేయాలని వాళ్ళ కోరిక కోరిక అన్ని ఫ్యాసెట్లు ఉన్నాయి ఇది ఒక్కటే ఎందుకు లేదు ఇది కూడా పెట్టాలని కోరిక అవధానం ఉంది కవిత్వం ఉంది ఆధికవిత్వం సినిమా ఉంది డ్యాన్స్ ఉంది పాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది మాత్రం ఒక్కటి గోల్ ఉన్నారు కదా ఒకళ్ళు ఒకలా ఇద్దరు వేలాది మంది ఉన్నారు ఒకళ్ళని కూర్చోబెడితే స్టేజ్ మీద కొంచెం కలరంగి బాగుంటున్నారు ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ బట్ ఫ్రమ్ ది సన్యాసి పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ నాట్ షూర్ సో నిస్పృహ సర్వకామేభ్య యుక్త చాలా కష్టం ఎంత కష్టం అంటే రెండూ కష్టాలు యుక్త కష్టమే నిష్ ఇది వశే హీస్ ఏంద్రియాన్ని కష్టం రెండూ కష్టాలు కాబట్టి ఎప్పుడూ కూడా కష్టం ఉన్నప్పుడు మనం మనంతట మన శక్తితో మనల్ని నిలబెట్టలేము అన్నప్పుడు మనం ఏం చేయాలి సహాయం తీసుకోవాలి ఎవరు సహాయం తీసుకోవాలి ఈశ్వరుడు సహాయం తీసుకోవాలి దీనికి పక్కవాళ్ళు ఏం సహాయం చేస్తాడు దీనికి పక్కవాడు ఇదే స్థితిలో ఉంటాడు ఎంతకంటే అధ్వానంగా ఉంటాడు కూడా పైన కాబట్టి పక్కవాళ్ళు సహాయం చేసి ఇది ఉండదు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 మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది నేను మీకు మనం చేస్తున్నా మనోబలము బాహ్యం నుంచి రాదు ఆంతరం నుంచి తెచ్చుకోవాలి బాహ్యం నుంచి మనోబలం తెచ్చుకుంటే అది బలం కాదు వీక్నెస్ ఇప్పుడు నా పక్కన మా భావ నాకు ఉలా నాకు బలంగా ఉంటుందని అన్నారు అది బలమా వీక్నెస్ వీక్నెస్ ఈజ్ డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ అసమానము భావమరదు ఎక్కడో చిన్న పడతాడు మా మినిస్టర్ గారు మా మావయ్య గారు మినిస్టర్ గారు మాకెంతో బలం ఈయన ఎంతకాలం ఉంటాడు మినిస్టర్గా పువ్వు కానిసే పద్దెనిమిది రోజులు ఒక ఆయన మినిస్టర్గా ఉండేవాడు అంబుజం గారిని పద్దెనిమిది రోజులు మినిస్టర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్షన్ ఇండస్ట్రీకి మినిస్టర్ పద్దెనిమిది రోజులు తప్పడదు అన్నమాట కాబట్టి మావయ్య మినిస్టర్ అంటే ఎంతకాలం ఉంటాడు మినిస్టర్ మినిస్టర్ పడిపోయాడు అనుకోండి ఇప్పుడు మీ మామయ్య ఎక్స్ మినిస్టర్ అవుతారు ఎక్స్ మినిస్టర్ అంటే అర్థం నాన్ మినిస్టర్ అని అర్థం ఎక్స్ మినిస్టర్ అంటే ఏదో మినిస్టర్ యొక్క అక్షరానికి ఉన్నాయని కాదు నాన్ మినిస్టర్ అని అర్థం తీసేసిన తహసీల్దారు అలాగా తాజాగా ఏమీ కాదు మాజీ మాజీ అంటే కూర్చునహీహం కాబట్టి బాహ్యం నుంచి ఏదో వస్తుంది అనేది వీక్నెస్ బలం లోపల నుంచి రాదు శరీర బలమైనా లోపల నుంచే రావాలి తర్వాత మనోబలం లోపల నుంచి రావాలి లోపల నుంచి రావాలంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు అక్కడి నుంచి రావాలి బలం నీకు ఏ బలం చూసుకున్నాడు మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగా అని అడుగుతాడు రంజకృష్ణుడు అయితే బలమేవ్వడు అని ఒక సంస్కృతంలో కూడా అలాగే ఉంటుంది ట్రాన్స్లేషన్ కదా బలమెవ్వడు దీనులకును బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు లేదా సకల ప్రాణులకు వాడే బలము అనేది అంట కాబట్టి సకల ప్రాణులకు ఎవడు బలము నీకు నాకు వాడే బలము బ్రహ్మాదులకు సో బ్రహ్మం బ్రహ్మలకు స్తంభము వరకు అంటే క్రిమి వరకు సకల ప్రాణులకు బలం ఎక్కడ ఉన్న ఎక్కడి నుంచి వస్తుందో ఏ పరమేశ్వరు నుంచి వస్తుందో ఆ పరమేశ్వరుడే నాకు బలము అని అంటాడు కాబట్టి అలా ఉండాలి మత్పరహ తర్వాత మత్పరహ అన్నదానికి ఇక్కడ రెండు విధాలుగా అర్థం చెప్తారు ముఖ్యంగా సీతి శంకరులు రెండు విధాలుగా అర్థం చెప్పారు రెండు అర్థాలు చెప్పారు అంతేకాకుండా కొందరు మహాత్ములు ఏమంటారంటే మొత్తం గీతలో ఈ మొత్తం అంటే అస్మశబ్దం నేను అనే అర్థంలో వచ్చే ఏకవచనంలో మొత్తం వస్తుంది త్వమాద ఏకవచనే అని అస్మశ్ శబ్దానికి ఆ మపర్యంతం వరకు పోయి మొత్తను వస్తుంది సో అస్సనవి ఓపిస్తుంది వాట్ ఎవర్ కనుక ఆ ఇలాగంటే సందర్భం ఎక్కడొచ్చినా అహమాత్మ కూడా కేసా అస్మశ్ శబ్దం అహం వచ్చింది మమ మత్ ఇలా వస్తూ ఉంటాయి మత్త నాస్తి మత్త అంటే మతని పంచమేకవచనం కసిల్ సో ఇలాగంటే ఎక్కడొచ్చినా కూడా ఈ రెండర్థాలు చెప్పాలి అని ఒక వ్యవస్థ అలా మహత్వం చేసి పెడతారు భాష్యం చూద్దాము దాని సర్వాణి సంయమ్య సో వాటన్నిటినీ కూడా సంయమనము చేసి అని అర్థం సంయమ్య అంటే సంయమనము చేసి సంయమనము అంటే ఏదో అర్థం చెప్తారు సంయమనం వశీకరణం కృత్వా సంయమ్య అంటే అర్థం ఏమిటి సంయమనం కృత్వ సంయమనము చేసి సంయమనము చేయుటం అంటే ఏమిటి వశీకరణం కృత్వ అన్ని ఇంద్రియములను చక్కగా వశము చేసుకుని ఈ సంయమ్య అనే పదం ఇది టెక్నికల్ వర్డ్ యోగ శాస్త్రానికి సంబంధించిన వర్డ్ చీట అంటే యోగమే కదా యోగం అంటే ఆసనాలు వేయడం మాత్రమే యోగం కాదు దట్ ఈజ్ వన్ స్మాల్ ఫ్యాసెస్ ఆఫ్ యోగా యోగా ఈజ్ అ ఫిలాసఫీ యోగా ఫిలాసఫీ అంట దాంట్లో ఒక అంగము ఎనిమిది అంగాలు ఉన్నాయి దాన్ని అంటే ఒక అంగం ఆసనం అంతేగాని యోగం అంటే కూర్చో నడు వంచడం ఇటువంచడం అటువంచడం అదే యోగం అనుకోకూడదు ఎనివే సో ఆ యోగ శాస్త్రంలో ఎనిమిది అంగాలు ఉన్నాయన్నాం కదా ఆ ఎనిమిదిలో మూడింటికి సంయమ అని పేరు త్రయమేకత్రయమ అని పతంజలి మహర్షి యొక్క సూత్రం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 ఇప్పుడు మీరు ఇప్పుడు గీత చదువుతున్నారనుకోండి ఈ గంట నరసేపు గీత మీదే ఉంటుంది మనస్సు ఇంకా దేని మీద ఉండదు లేదంటే రెష్యూమ్స్ మీరు గీత ఇలాగా నాకేజ్ చూస్తూ వింటూనే ఇంకేదో ఆలోచిస్తూ మళ్ళీ ధారణ దెబ్బతిందన్నమాట అలా కాకుండా అలా చూస్తూ అదే టాపిక్ మీద మనస్సు ఉంటే వాళ్ళు రిలేటెడ్ ఇష్యూ ఐడియాస్ మీద ఉంటుంది దేశం ఒక ఏరియాకి మనస్సు కట్టుబడి ఉంటుంది గివెన్ ఏరియాకి మనస్సు కట్టుబడిపోయి ఉంటుంది దాన్ని ధారణ అంటారు దేశబంధ బంధ శక్త్య ధారణ ఇప్పుడు మీరు బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకున్నప్పుడు డబ్బు లెక్క పెడుతూ ఉంటారు లెక్క పెట్టేప్పుడు మీ మనస్సు పూర్తిగా ఆ పని మీదే నిమగ్నమైంది చుట్టుపక్కల ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు డిస్టర్బెన్స్ గోళ ఇవేమీ కూడా మనస్సుకి పట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అదే లెక్క ఉంటారు దాన్ని ధారణ ఆ విధంగా ధారణ మనకు తెలియందేం కాదు కానీ దాన్ని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 so that it will bend all ends all is well that ends well and so on and so on because yoga wale untanate all is well that bends runs well. and under yoga <laughs> in yoga bending is devotion path it says so everything has to bend notu bend cheyali meda bend avali mokalu everything has to bend bend and bend and bend that is yoga so alage training ivalsundi alage manasu kuda నేను పళ్ళ మెరుగు అన్నట్లుగా సంసార విషయముల భోగముల వైపుకి మనస్సు అతి సహజంగా పరుగులెత్తుతూ ఉంటుంది మీరేం దానికి టీచి పరిగెత్తించనక్కర్లేదు అదే పరిగెత్తుతుంది అలా పరిగెత్తే మనస్సుని వెనుకకు మరల్చి ఈ పొరమూతూ గృహాన్ని వెనక్కి లాగినట్టుగా మనస్సుని వెనుకకు మరల్చి ఒక విశిష్ట దేశము దేశము అంటే టాపిక్ ఒక గివెన్ టాపిక్ ఫిక్స్ చేసి పెట్టడం పేరే ధారణ మీరు న్యూస్ పేపర్లో ఒక టాపిక్ చదవాలన్నా కూడా ధారణ అవసరం ఉంటుంది ధారణ తర్వాతది ధ్యానము సో ప్రత్యైకతానత ధ్యానం అని పతంజలి మహర్షి అంటారు అంటే ఒక దేశానికి ఒక రిలేటెడ్ టాపిక్స్ అన్ని కనెక్ట్ ఫ్యూ ఇష్యూస్ రిలేటెడ్ టు ది సేమ్ టాపిక్ అని కాకుండా ద మైండ్ ఇస్ ఫోకస్డ్ టు ఎ సింగిల్ థింగ్ దాన్ని ఫోకసింగ్ సింగిల్ థింగ్ అని ఇంకా చెప్పక్కలరు ఫోకస్ అంతేనే అది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 అది అది ధారణ అవుతుంది ధ్యానం అవదు శివుడు శివ శివయ్యను ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమో నాకు భాగ్యపడ్డాడు అంటే అది సంసారం అవుతుంది అదే నేను నమశివాయ అన్నా నీ మనస్సు కనుక అలా ఉంటే సంసారం అవుతుంది కానీ అది ధారణ అవ్వదు ధ్యానం ధ్యానం అంటే ఓ నమ యు సేట్ యు హియర్ ఇట్ యు సేట్ యు హీర్ ఇట్ అంటే పైన చెప్పరు లోపలే చెప్తారు మనస్సు చెప్తారు యు సే విద్ మాయ్ యు హియర్ విద్ది మాయ్ సో అంటే అర్థం ఏంటండి మైండ్ ఈజ్ నౌ ఫిక్స్డ్ ఫోకస్డ్ ఎంటైర్లీ ఆన్ దాట్ దట్ ఈస్ ధ్యానం ధారణ ధ్యానం మైండ్ కి రకంగా మన దానికి ఎక్సర్సైజ్ చేయాలి బాడీకి ఎక్సర్సైజ్ అవసరం మైండ్ కి ఎక్సర్సైజ్ అవసరం ధారణ ధ్యానం దెన్ సమాధి సమాధి మీన్స్ సమాధానం ఎలర్ట్నెస్ అవేర్నెస్ And then you should be aware of your mind. You should be aware of your mind. Your mind is very very very very small. Very very small way then I will go. That is so honest, the end of your mind. Everyone has the, the, the position of the mind. One is the reason of the mind is the mind. The mind is the mind is the mind, the mind is the mind, the mind is the mind. అది కలిగినప్పుడు మనము వెంటనే గుర్తుపట్టాలి ఇదిగో ఇది అసూయ పుట్టింది ఈ అసూయ తప్పు దిస్ ఈజ్ ఎ వీక్నెస్ ఆఫ్ ది మైండ్ ఇట్ ఈజ్ ఎన్ ఇంప్యూరిటీ ఆఫ్ ది మైండ్ టాక్సిన్ మనస్సులో ఉన్న ఒక టాక్సిన్ ఇది కాబట్టి ఇది చెడ్డది దీన్ని మనం దూరం చేయాలి ఇంకా అసూయ వస్తూనే ఉందా నాకు భగవద్గీత జరుగుతున్నాను వేదార్థం అంటున్నాను ఇది అంటున్నాను అది దగ్గర సత్సంగం సత్సంగం అయినా ఇంకా ఈ దుక్మాన్ల సూయ మనసులో వచ్చిందే అని మనకి ఆశ్చర్యం కలగాలి కలిగి అంటే యూ షుడ్ బి మైండ్ ఆఫ్ ది మైండ్ మైండ్ ఫుల్నెస్ బుద్ధిస్ట్ లిటరేచర్ లో కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలా ఇలా ఉంటూ ఉంటాడు ఆఫ్ వాట్ ఆఫ్ ది మైండ్ ఆన్లీ సో యూ డ్ బిడ్ ఆర్ ఆల్ ది టైమ్ మైండ్ ఆఫ్ ది సంసారైండ్ ఫుల్ బీ మైండ్ ఫుల్ ఆఫ్ ది సంసార అని ఎవరో చెప్పనక్కర్లా బి మైండ్ ఆఫ్ ది మైండ్ ఈ మైండ్ ఫుల్నెస్ అని దళిలామా గారు బుద్ధిస్ట్ లిటరేచర్ లో వాళ్ళు అంటారు దీన్ని సమాధి అని అంటారు సమాధానము అవేర్నెస్ అని కూడా అంటారు అలర్ట్నెస్ దట్ ఎలర్ట్నెస్ దట్ స్పేస్ విత్ రిఫరెన్స్ టు ది మైండ్ ఇది సమాధి ఈ మూడు ఉండాలి సో ఈ మూడింట్లో మీకు రహస్యం ఏంటంటే ధారణాధ్యానము ఉన్నవి డిసిప్లిన్స్ డిసిప్లిన్స్ అంటే అర్థం ఏంటి ఒక ఫిక్స్డ్ టైంలో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 ఇన్నర్ డిస్పోజిషన్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సమాధానం దారణ అండ్ ధ్యానం దే ఆర్ డిసిప్లిన్ ఈ మూడు కలపాలి డిసిప్లిన్ ఉండాలి డిస్పోజిషన్ ఉండాలి ఈ మూడు కలిస్తే దానికి సంయమ అని పేరు అది సో త్రయం ఏకత్ర సంయమ అటువంటి సంయమనము అంటే దాన్ని వశీకరణం మనిషి వశంలో పెట్టుకోవడానికి చూస్తుంది ఏమిటి వర్షన్ లో మీరు ఒక కార్ ఉందనుకోండి కార్ని డ్రైవర్ ఒకడు ఉంటాడు ఆ డ్రైవర్ ని పీపుల్ వాంట్ టు కీప్ ది డ్రైవర్ అండర్ ది థంప్ వాడు వచ్చేప్పటికి తలుపు తీసి పెట్టాలి ఆగిందనుకోండి కార్ ఆగిందనుకోండి టక్ వాడు ముందు దిగేసి అటు వచ్చేసి తలుపు తీయాలి సో యూ వాంట్ టు కీప్ ది డ్రైవర్ ఇన్ యువర్ కమాండ్ ఎందుకని బికాజ్ యూ పే హింగ్ సమ్ మనింగ్ యూ వాంట్ టు డూ దాట్ ప్రాబబ్లీ నథింగ్ రాంగ్ ప్రాబబ్లీ ఇట్ ఈజ్ నాట్ రాంగ్ ఒకప్పుడు అహంకారం కూడా దాన్ని జోడైతే అది కూడా తప్పే ఇది కూడా తప్పే ఇట్ ఇస్ స్వామ్య స్వామి సేవక భావను అది అంత ఇంపార్టెంట్ కాదు అది మహాత్మును అంగీకరించారు ఇంకేతను మహాత్ములు సేవకుడన్న సేవకుడున్నవాడు ఎవరూ లేడు అందరినీ ఈక్వల్ గా సృష్టి సో మీరు చూశారు కదా దక్షిణామృత స్తోత్రంలో పితురుపుత్రాధ్యాత్మన భేద స్వస్వామి సంబంధత శిష్యాచార్యత నేను ఆచార్యున్ని వీళ్ళు శిష్యుడు నేను ఆచార్యున్ని వీళ్ళు శిష్యుడు భేదం ఎప్పటికీ భేదమే అలాగే పితృపుత్రాధ్యాత్మన నేను తండ్రిని వీళ్ళు కొడుకులు అయితే వీళ్ళు కొడుకులు వీళ్ళు సంతానం ఎప్పుడు ఇంకా వీళ్ళు గొతుకంతా నేను తండ్రిని వీళ్ళు సంతానం నేను తండ్రిని వీళ్ళు సంతానం తస్మైపుడు కూడా అంతే అంటే హీ లీవ్స్ ఇన్ అిత్ అండ్ హీ డైట్ ఇది సేమ్ మిత్ అని అర్థం అది మిత్లాగండి అన్నాడు ఒకనా మరి అదే నువ్వు ఏదంతా క్లాస్తో ఆరు మాసాలు రా అప్పుడు చెప్తాను నీకు అది మిత్లాగో ప్రస్తుతానికి లీవిట్ లేదు దానికి ఏం చెప్తా అండి అది మిత్లాగన్నాకి ఏం చెప్తాం ఇప్పుడు కూర్చోబెట్టి ఏం చెప్తావుల చెప్పేది ఏం కాదుది హీ హ్యాస్ టు లెర్న్ ఇట్ కాబట్టి సో ఈ మూడు కలిస్తే సంజమేటప్పుడు సంజమ ఈ విధంగా వశం చేస్తావు డ్రైవర్ వశంలో పెట్టుకున్నా పెట్టుకుపోయినా పర్లేదు వాడు స్వామీజీ ఒక డ్రైవర్ ఉన్నాడు స్వామీజీ ఒక డ్రైవర్ ఉంది మరి స్వామి స్వామీజీకి ఒక ఆ డొక్కు కారు ఒక డ్రైవర్ ఈ డ్రైవర్ చెప్పిన మాట విన్నాడు ఎందుకు చెప్పిన మాట విండి అంటే వాడు ఫ్రస్ట్రేటెడ్ డ్రైవర్ సో ఫ్రస్ట్రేటెడ్ ఎఫ్ ఎఫ్ ఉంటుంది కొన్ని డిగ్రీలకి ఎఫ్ ముందు వెయ్యి ఎఫ్ ఉంటుంది ముందు ఇది ఫ్రస్ట్రేటెడ్ సంథింగ్ వాడి వాడికి వాడు ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ అంటే వాడికి ఏదైనా ఒక పెద్ద సేఫ్జీకి డ్రైవర్గా ఉంటే వాడికి సోఫ కానీ ఈ సన్యాసికి డ్రైవర్ గా ఉంటే ఏమిటి సోఫా దీంతో శోఫ లేదు వాడికి ఈజ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్యూ సన్యాస అండ్ అదర్ థింగ్స్ ఈజ్ ఇంట్రెస్ట్ ఒక సేఫ్జీకో లేకపోతే ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ పెద్ద ఆఫీసర్కో పెద్ద జనరల్ మేనేజర్ డ్రైవర్ గా ఉన్నాడు అనుకోండి ఆ డ్రస్ ఇస్తాడు మరోటి ఇస్తాడు పెరక్స్ కాఫీలు ఉంటాయి టీలు ఉంటాయి ఈ స్వామీజీ దగ్గర ఏమి ఉంటాయి తప్ప సో విభూతి కావాలంటే ఇస్తాడు మంత్రికి విభూతిస్తాడు కాబట్టి వాడు ఫ్రస్ట్రేట్ అయ్యి వాడికి ఇంకెక్కడా డైవర్స్ చేయడం తరక దీనికి వచ్చాడు కాబట్టి వీడు ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు ఆ ఫ్రస్ట్రేషన్ కి తోడు ఈయనేమో ఇవ్వాలి కొంచెం ఉదారంగా ఇవ్వచ్చు కదా ఉదారంగా ఇచ్చాడు అనుకోండి ఆయన స్వామిజీ వాడు మళ్ళీ హీ విల్ కమ్ ఇన్ లాయ్ కానీ ఈయన ఉదాహరణ ఔదార్యం చూపించాడు ఓవర్ అండ్ అబో దాట్ హీ వాంట్స్ టు కంట్రోల్ హీ కమాండ్ ఓపెన్ చేయ కడుపు ఓపెన్ చేయ అంటాడు స్వామిజీ ఓపెన్ చేస్తున్నాను మీరు అలా గంగారడతారు ఏంటి అన్నట్టు అయిపోయింది కదా కాబట్టి ఇతరులన్నీ వశం చేసుకుని భార్యని వశంలో పెట్టుకోవాలి అని భర్త అనుకుంటాడు వాటి హ్యాపీ ఎవరూ భార్యని వశంలో పెట్టుకోవాలి వీడు అనుకుంటాడు భర్తని వశంలో పెట్టుకోవాలని భార్య అనుకుంటాడు తప్పేం కాదనుకోండి ఇట్ ఈజ్ నెససరీ సో ఇట్ ఈజ్ నెససరీ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్ ఇట్ ఈస్ శుద్ధి లైక్ దా ఇప్పుడు పిల్లల వశంలో ఉండాలి అంత పొరపాటు అది పిల్లల వశంలో ఎత్తుకుంటారు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 కాబట్టి ఎవరిని మనం వశంలో పెట్టుకోక్కర్లేదు మనం వశంలో పెట్టుకోవాల్సిన వివం మన దగ్గరే ఉన్నాయి వశేహి యస్యేంద్రియాన్ని ఒకడు ప్రపంచాన్నంతని జయించాడు అలెగ్జాండర్ వాడు ఏమీ జయించలేదు ఒకడు మనస్సుని జయించాడు వాడు సర్వాన్ని జయించాడు అదే అర్థం వశేహియస్యేంద్రియాన్ని కాబట్టి దానికి దానికి పద్ధతి ఏంటంటే యుక్తుడై ఉండాలి సమాహిత సన్ సో శంకర్ లో యుక్త శబ్దానికి ఆయన ఆ ఎలర్ట్నెస్ అని చెప్పాను చూడండి సమాధిని చెప్పాను ఆ అర్థం చెప్పేశాను ఎప్పుడూ ఎలర్ట్ గా ఉండాలి ఎప్పుడు డైటింగ్ చేసేవాడు ఎలా ఉండాలండి డైటింగ్ మీరు యూ మీన్ ఇట్ యూ షుడ్ డే ఎలర్ట్ డైటింగ్ చేసేవాడు అలర్ట్ ఉండాలి నేను డైటింగ్ ఎగ్జాంపుల్ ఇస్తా ఎందుకంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది యూగర్ ఎప్రిషియేట్ చేయాలి Dieting, I am not teaching about dieting. It has to be applied elsewhere. Dieting-lo parisit-alawantum nantaya. For a normal person, you should eat fifteen hundred calories. Lekker. Parihyam ondala calories. Not eighteen hundred, not two full. Whole and I, yandura anta karatuga yandu, eighteen hundred. Calories versus one. Eighteen hundred calories. In a day, meer canalsin nanta, adhyanamidhi ondala calories. Okay. నో. తెల్ల వారిందంటే ఈ పద్దెనిమిది కి మీరు అప్పుడే డౌన్ చేసుకుంటూ వస్తున్నారు యూఆర్ ఆల్రెడీ కన్సూమింగ్ అని అర్థం తెల్లవారిందే వాళ్ళు తోముకున్నారు తుమ్మకునే ఏం చేస్తారు కాఫీ తాగుతారు కాఫీలో యూస్డ్ పేయాల కాఫీలో ఏం చేస్తారు మీరు అన్స్టిమ్డ్ మిల్క్ ఎక్కువ వేసుకుని తాగుతారు ఎందుకని క్రీమీ టేస్ట్ దట్ ఈస్ వాటి క్రీమీ టేస్ట్ అన్న దట్ ఈస్ ది డేంజర్ పాయింట్ మీకు కాఫీ కావాలా క్రీమీ టేస్ట్ కావాలా యూ షుడ్ నో వాట్ యూ వాంట్ యూ వాంట్ కాఫీ యూ డోంట్ వాంట్ క్రీమీ టేస్ట్ ఉండాలి దాట్ సో టేక్ కాఫీ స్కిమ్డ్ మిల్క్ యూ షుడ్ స్కిమ్ ది మిల్క్ ఫస్ట్ థింగ్ ఇంట్లోకి మిల్క్ ప్యాకెట్ రాగానే స్కిమ్ చేయాలి దాన్ని అసలు స్కిమ్ చేయడమే అసలు పొయ్యి మీ పెట్టకూడదు దాన్ని స్కిమ్ చేసే పొయ్యి మీ పెట్టాలి స్కిమ్ చేసేసి మిల్క్ ని కొయ్యమీ పెడితే క్యాలరీస్ అన్ని వెన్నలో పోతాయి ఆ వెన్నను దేవుడు దీపం పెట్టడానికి ఉపయోగించాలి మళ్ళీ దాన్నేమో వీటి మీద వాటి మీద రాసి వెన్నం కాదు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 So they add the two spoons and stir it, it looks a little whitish, and then add one spoon sugar. So well. Now your calories is, and the, and the calories are in the ante, yeah, ya bhaiya in the, dab bhai, dab bhai calories are in the same way. We repritāsaṁ stiśkoṁ cha. Repritāsaṁ stiśkoṁ chaṁ. Your sugar has reached a hundred and fifty. Breakfast, I ingest them. Udgalāva, idli, dosa, pula, sweet fruit, you have breakfast. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసే పద్ధతి అది బ్రేక్ఫాస్ట్ అంటే దేర్ షుడ్ వన్ ఐటమ్ మరి నాట్ టూ ఐటమ్స్ వన్ ఐటమ్ లంచ్కి వచ్చారు మళ్లీ నో స్నాక్స్ స్నాక్ ఈజ్ రూల్డ్ అవుట్ నో స్నాకింగ్ వాట్ ఫ్లో ఎవర్ ఇంకా మళ్లీ నోట్లో ఏం వేసుకోకూడదు మధ్యలో ఆటలు వేసినా ఉత్సాహం తగ్గినా ఎప్పుడైనా జీవనం మంచి నీళ్ళు తగ్గుతాం కోల్డ్ కాదు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఎంతైనా తాగచ్చు మీకు కొంచెం నీరసం అనిపించగలండి చక్కగా రెండు ప్లాస్టర్ పెంచుకుంటారు యూ విల్ ఫీల్ వెరీ రిఫ్రెష్ ఎనర్జెటిక్ ఎంత బలం ఉందని వెళ్ళలో బస్ మళ్ళీ లంచ్ మళ్ళీ కావాలి ఎంత ఎలర్ట్ గా ఉండాలి మీరు ఇంత ఎలర్ట్ గా ఉంటే మీరు రాత్రి పదిన్నరకి పడుకున్నప్పటికీ మీకు ఎన్నిక్యాలిటీస్ అవుతుందో తెలిసిన యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ యూ విల్ క్రాస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఇంత ఎలర్ట్ గా ఉంటాం ఎలర్ట్నెస్ లేకపోతే దాన్ని బతికే అవుతుందో మీరు అంచేతనే డైటింగ్ డైటింగ్ తోటి బరువు తగ్గిన వాడు మీకు ఎవరు కనపడ్డస్తా ఊతే డైటింగ్ అండమే కానీ ఈవేళ మానేసింది రేపు మేకప్ చేసేస్తూ ఉంటారు యూ డోంట్ ఫైండ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎలిజబుల్ టు డైటింగ్ ఎందుకంటే డైటింగ్ లో ఇష్యూ ఇస్ నాట్ ది టేబుల్ వాటి టేబుల్ మీద ఏది పెడుతున్నారు అది ఇష్యూ కాదు ఇష్యూ ఇస్ ఎలప్న మైండ్ ఈస్ ది ఇష్యూ డైటింగ్ ఈజ్ ఎ మెంటల్ ఎఫర్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎఫర్ట్ సమాహిత నిరంతరము దాని మీద మైండ్ ఫుల్ ఎలర్ట్ గా ఉంటాయి సర్ ఎలర్ట్ ఫుల్ మీరేమీ కట్ చేసుకోలేదు నోరు కుట్టేసుకోకర్లేదు ఏం చేయను అక్కర్లే బి ఎలర్ట్ అలా దిస్ వీడో కోక్ ఉందనుకోండి అంత యూస్లెస్ అదే కానీ ఇంకోక్ అంటే అర్థం ఏంటంటే షుగర్ వాటర్ అని అర్థం షుగర్ వాటర్ ఏంటండి షుగర్ నీళ్లో కలుపుకు తాగడం అది అంత మూర్ఖత్వం అదే కానీ అంత గంట వేరే ఉండకూడదు షుగర్ అంటే అది వైట్ పాయిషన్ అది దాన్ని నేను నిలవగలుగుతూ అవుతారా ఏమైనా అర్థం దానికి మళ్ళీ రంగు ఒకటే వన్ ఈజ్ ఇస్ యూ షుడ్ నాట్ థింక్ అఫ్ కోక్ యూ షుడ్ థింక్ అఫ్ వాటర్ నాట్ కోక్ వాటర్ క్యాలరీస్ ఎన్ని ఉంటాయి జీరో జీరో క్యాలరీస్ ఎంత బలం జీరో క్యాలరీస్తో ఎంత బలం వాడు కోక్ డయట్ కోక్ వన్ క్యాలరీ అంటే ఏమిటి వేస్తారు యాడ్స్ సమ్ కెమికల్ కెమికల్ వేస్తుంది ఎంత పాయిజన్ వస్తుంటే షుగర్ పాయిజన్ అంటే షుగర్ సబ్స్టిట్యూట్ బతికేటం మీరు అవసర సో యూ జస్ట్ డోట్ నీడ్ ఇట్ ఐస్ క్రీమ్ యూ డోంట్ నీడ్ ఇట్ ఈ గులాబ్ జామున్ యూ డోంట్ నీడ్ ఇట్ దీస్ ఆర్ నాట్ ఫుడ్ ఐటమ్స్ యూ ఆర్ పాయిజన్ యూ షుడ్ అవాయిడ్ దమ్ పాయిన్ అంత ఎలక్ట్ గా అంత మైండ్ ఫుల్ గా ఉంటే వీడు డైటింగ్ లో ఏమైనా వీడు నగాలి అది సమాహిత అంటే ఆరకంగా అది ఎగ్జాంపుల్ దృష్టాంతం అది పాఠం కాదు ఆరకంగా మీరు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అంతఃశత్రువుల ఎడల అటువంటి అలర్ట్నెస్ కలిగి ఉండాలి సమాహిత సన్ మైండ్ తోటి అలర్ట్ గా ఉండాలి అహంకారము రకరకాల వేషాలు వేస్తుంది నటుడు వేషాలు వేసినట్టుగా వేషాలు వేస్తూ ఉంటాయి ఏవేవో వేషాలు ఒకప్పుడు వేషం వేస్తుంది ఇంకోప్పుడు ఫిలాంత్రపిస్ట్ వేషం వేస్తుంది అన్ని రకాల ఇంకోప్పుడు భోగ పరాయణ వేషం మామూలుగా వేస్తూనే ఉంటుంది ఇలాగే అనేక రకాల వేషాలు ఈ షుడ్ బి అబౌట్ ది ఈగో ఈ ఆల్ ఇట్స్ మిషనేషన్స్ అండ్ ఈ ఆల్డ్స్ రిలేషన్షిప్స్ విత్ ది వరల్డ్ ఈ షుడ్ బి ఎలర్ట్ ఈగోడ ఉండాలి ఈగో ఈస్ నాట్ ది సబ్జెక్ట్ ఇట్ ఈస్ మిస్టేకల్ టు విత్ ది సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ది ఆబ్జెక్ట్ అండ్ యూఆర్ ది సబ్జెక్ట్ ది విట్నెస్ సింగ్ అవేర్నెస్ ది సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్ కాబట్టి ఈగోని అలా పరీక్ష పెడుతూ ఉండాలి ఎప్పటికీ ఈగోని వశంలో ఉంచుకోవాలి ఇంద్రియ మనస్సుని వశంలో ఉంచుకోవాలి ఇంద్రియాల వశంలో ఉంచుకోవాలి చుట్టుపక్కల వాళ్ళు వశంలో ఉంటారా ఉండరా అన్నది వాళ్ళు ఇష్టం మనమేముంది వాళ్ళిష్టం వశంలో ఉంటే ఉంటారు లేకపోతే ఇప్పుడు బ్రహ్మచారి నా దగ్గరికి నేను వాడి మీద కప్లా కష్ట కూర్చుంటాను ఐ ఇన్ మై సెల్ఫ్ వాడు వశంలో నా వశంలో వాడు ఉండాలన్నది నా వైపు నుంచి నో నో సచ్ ఎక్స్పెక్టేషన్ వాడు చూసుకోవాలి ఈ స్వామిజీ వశంలో మనం ఉండాలా అక్కర్లేదా అన్నది వాడి చాయిస్ ఇఫ్ యూ చూజెస్ టు బీ ఇన్ మై కమాండ్ దెన్ ఐ వోంట్ మైండ్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైన్ యూ కెన్ బీ ఇన్ మై కమాండ్ వీ న్ వాంటెడ్ ఫ్రమ్ మై సైడ్ ఓన్లీ బ్లెస్ట్ యూ కెన్ మూవ్ ఆన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూ కెన్ మూవ్ ఆన్ అని కెన్ స్టే అవసరం నా కమాండ్ లో ను ఉండకు అలాగా సో ఇతరులని గృహంలో ఇతర సభ్యులను వాళ్ళని కమాండ్ లో పెట్టుకోవాలని ప్రయత్నించటము అండ్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి గృహస్థులు తర్వాత ఏవో ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ మీ డీల్ విత్ దెమ్ అప్రాపరియేట్లీ ది పాయింట్ ఈస్ వసేహీయస్య ఇండియా దట్ ఈస్ ది పాయింట్ సో యుక్త సమాహితస్థన్ నా సీత తర్వాత మత్పరహ ఆ విగ్రహ వాక్యం చెప్తున్నారు ఏమిటంటే విగ్రహవాక్యం చూడండి అక్కడ మీకు కనపడుతుంది అహం పరహ ఎస్య సహ మత్పరహ అని అది విగ్రహవాక్యం అహం నేను పరహ పరము ఎస్య ఎవనికో సహవాడు మత్పరహ అనబడుము నేను పరముగా గలవాడు పరము అంటే పరమ లక్ష్యము అని అర్థం ఇది అల్టిమేట్ గోల్ ద సుప్రీం గోల్ దాన్ని పరహ అని అంటారు సో మత్పర మత్పర అంటే అహం పరహ ఎస్ అహం పరముగా గలవాడు అహం పరముగా గలవాడు అంటే రెండర్థాలు అహం శబ్దానికి ఆత్మ అని అర్థం ఆత్మయే పరముగా మానవులు ఎలా బతుకుతారు అంటే సంసారమే పరముగా గల వారే జీవిస్తూ ఉంటారు జగత్పరాహ సంసారమే పరము ఒక జీవితకాలం మనం జీవిస్తాం ఈ జీవితంలో మన పరమ లక్ష్యమేమిటి ఏదైతే నిరుపువలే ప్రకాశించి చేయ జారిపోతుందో అది మనం పరమలక్ష్యంగా పెట్టుకుంటాం ధనము పరమలక్ష్యంగా పెట్టుకుంటాం ధనము పరమలక్ష్యంగా పెట్టుకోకూడదు ధనం సంపాదించి పట్టు దాన్ని పరమలక్ష్యంగా పెట్టుకుంటే వాడు మూర్ఖోడనబడతాడు సంపాదించి ఖర్చు పెట్టుకోవాలి భోగాలు పరమలక్ష్యంగా పెట్టుకోకూడదు భోగాలు దేహధారణకి ఎంత అవసరమో అంత స్వీకరించి వాటిని దూరం పెట్టుకోవాలి లేకపోతే రోగివాడే ఇప్పుడే రోగభగ సో మరైతే ఇంక జీవితంలో ధనము పరమలక్ష్యం కాదు భోగాలు పరమలక్ష్యం కాదు ఇవేమి పరమలక్ష్యం కాదు ఇంకేమి పరమలక్ష్యం మరి అదే సమస్య మత్పద ఆత్మ పరమలక్ష్యహం అహం ఆత్మ లేకపోతే చెప్తున్నవాడు శ్రీకృష్ణుడు కనుక శ్రీ భగవాను వాచ్యాన్ని మొదలుపెట్టి చెప్తున్నాం కనుక భగవాన్ పరమలక్ష్య భగవాన్ అంటే మళ్ళీ క్లియర్ గా ఉంటుందో ఉండదో అని చెప్పినవాడు వాసుదేవుడు కనుక వాసుదేవ పరమలక్ష్య మళ్ళీ వాసుదేవుడు అంటే వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్న వాసుదేవుడు అనుకున్నారు సర్వప్రత్యగా వాసుదేవ సకల ప్రాణులలో అంతరతమైన ఆత్మరూపముగా ఉన్నవాడు ప్రత్యగాత్మ ప్రత్యగా అన్నది ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ చెప్పాల్సిన పదమేది అంచు ధాతు నేను తలధలు చెప్తూ ఉంటాను మీకు అంచు అంచు అంచు అని అంచు ఘటవు ముందుకు సాగుట ముందుకు సాగుటా వెళ్ళుట అంటే వెళ్ళడం ప్రోగ్రెస్ చేయటం అర్థం అంచిత ప్రతి అంటే వెనుకకు ప్రతి అంచీ ఇది ప్రత్యక్ అంచుధాతు అక్క వస్తుంది ఎలా వస్తుంది ఆ నకారం పోతుంది ఏదో అని జీతమంట ఆ నకారం పోతుంది ఆ నకారం పోతుంది కారణంగా నకారం పోతుంది నకారం పోయిన తర్వాత అక్కనవుతుంది కాబట్టి ప్రత్యేకం అవుతుంది చకారానికి కకారం వస్తుంది ప్రత్యేకం అవుతుంది కాబట్టి ప్రతి అంత ప్రతి అంటే వెనుకకు ప్రతి అంటే పశ్చాత్త పిచే అని అర్థం వెనుకకు వెనుకకు వెళ్ళాలి ముందుకు వెళ్ళడం కాదు వెనుకకు వెళ్ళాలి మనిషి ముందుకు వెళ్తూ ఉంటుంది ముందుకు వెళ్ళడం అంటే పరాక్ వెళ్ళడం కాదు లోపలికి వెళ్ళాలి పరాక్ అంటే పోవడం అక్కడ కూడా అక్కే పరా అక్ పరా అంచితి పరం అంచెతి బయటికి పోతూ ఉంటాయి ఎంతసేపు బయట ఏదో అన్వేషిద్దామనే ప్రయత్నం సెట్స్ విత్ అవుట్ బయట ఏదో అన్వేషిస్తూ ఉండటం ఏమిటి బయట ఏమిటి అన్వేషిస్తాం ఇంట్లో ఇంట్లో బయట అన్వేషిస్తాం ఇంట్లో దాలకపోతే మార్కెట్లో బయట అన్వేషిస్తాం మార్కెట్లో దాలకపోతే ఇంకా పెద్ద మార్కెట్లో అన్వేషణం అది దాకపోతే లండన్ వెళ్ళే అన్వేషణ అది కాకపోతే న్యూయార్క్ వెళ్ళే అన్వేషణ ఏమిటి అన్వేషిస్తుంది ఏముంది జగత్తులో అలాగ బయటకు సేపు వాడు తన స్వరూపం నుంచి తాను దూరం అవుతూనే ఉన్నాడు అలాగే కాదు అది పరాక పరాకపోజిట్ ప్రత్యేక నేను నేను అనగా ప్రత్యేక వెనక దేహము అదే అది అది ప్రత్యేక కాలేదు ఇంద్రియములు దేహం అనేది ఇంద్రియాలను వచ్చింది ఇప్పుడు ఇంకవన్నీ వివరించను ఇంద్రియములు ఇంకా వెనక్కి మనస్సును బట్టి ఇంద్రియాలు వచ్చాయి మనస్సు ఇంకా వెనక్కి బుద్ధిని బట్టి మనస్సు వచ్చింది ఇంకా వెనక్కి అహమ్మును బట్టి బుద్ధి వచ్చింది ఇంకా వెనక్కి నిర్విశేష చైతన్యాన్ని బట్టి అహం వచ్చింది ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి అది ప్రత్యేగాత్మ అదిగో ఆ ప్రత్యేగాత్మ రూపంగా వాసుదేవుడే ఉన్నాడు ఇంకేతనే ఆయనకి వాసుదేవహాని పేరు వాసుశ్చాసవు దేవశ వాసు వసతి ఇది వాసు సర్వప్రాణి హృదయములలో అంతర్యామి రూపంగా నివసించి ఉన్నాడు గనక వాసు ఏ రూపంగా నివసించి ఉన్నాడు అంటే ఇప్పుడు చెప్పేది చూడండి వెనక్కి వెనక్కి వెళ్తే ప్రత్యేకాత్మ చైతన్యం నిర్విశేష దేవశబ్దానికి అర్థమవు నిర్విశేష చైతన్య రూపంగా ఉన్నాడు గనక కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే రెండు పద్ధతులు ఇంద్రియములు మనస్సు వశం చేసుకోవటానికి మీరు వాసుదేవుణ్ణి ఆశ్రయించటం భక్తి చేయటం మత్పర హే ఈశ్వర నాకు ఇంద్రియములు మనస్సు వశములో ఉండే విధంగా నీవు శక్తిని ఇమ్మో అని ఆ విధంగా వాసుదేవుణ్ణి ఎందుకు భక్తిని చేయటం లేకపోతే ఇంద్రియములను మనస్సును వశం ఇంకో ఉపాయం ఏమిటంటే ఆత్మవిచారము భగవాన్ వరమహర్షి అంటారు సోహం విచార వసురాత్మభావే సోహం అనే విచారం సహా అహం అయా గాని అయితే అయాం అయాం అనే విచార అహమస్మి అయితే వాట్ యామ్ ఐ వాట్ ఎవర్ సో మొత్తానికి ఐ సెన్స్ ఐ కాన్షియస్నెస్ అది మత్ఫల అంటే మత్ ఐ కాన్షియస్నెస్ అది సోహం విచార వసురాత్మభావే ఆత్మనిష్టలో ఉండటానికి అది చాలా సమర్థమైనది వసు సమర్థ సహాయకారి పరమార్గణస్య అని సద్దర్శనం అనే పుస్తకంలో అంటారు ఆయన సద్దర్శనంలో నలభై శ్లోకాలున్నాయి పర్తి జంస్ పర్తి జంస్ ఆ పుస్తకం పేరు ఉన్నది నలుబది ఉన్నది నలుబది అంటే ఉన్నదంతా ఈ నలభై ఏడు నలభై నాలుగు శ్లోకాలు శ్లోకాలు రాసింది కవ్యకంఠ గణపతి భూమి సోహం విచారో వసురాత్మభావే సహాయకారి పరమార్గణ పరము అంటే పరమాత్మ పరమాత్మ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న పరమేశ్వరుణ్ణి మార్గణం ముందే వెతుకుట ఆ పరమాత్మని మీరు వెతకదలుచుకుంటే సహాయం చేసి ఇది ఏమిటంటే ఐసెన్స్ ఆ పరమాత్మని అన్వేషించడంలో సహాయం చేస్తుంది బుద్ధేతు తత్వే స పునర్నిరర్థ యథా నరత్వ ప్రమితి నరస్య పెర్ఫెక్ట్ వెర్సెస్ కవికంఠ గణపతి ముని చాలా గొప్ప కవి మహాకవి సంస్కృతంలో ఇంత సుందరమైన వెర్సనికి ఇక్కడ కనపడదన్నట్టుగా రాస్తారు ఎంతవరకు ఈ ఐషన్స్ ఉండాలి అంటే నీకు నీ స్వరూపము తెలిసి వరకు ఐసెన్స్ ఉండాలి అది ఎప్పటి వరకు మీకే నీకే తెలుస్తుంది యథానరత్వ ప్రమితి నరస్య నేను ఈ కథ చెప్పాను మీకు ఒకటికి తాను ఎలకననే భ్రమ హీమ్స్ హిమ్ ర్యాక్ అలాంటి భ్రమ వాడికి నేను ర్యాక్ ని అనే భ్రాంతిలో పడుకుతూ ఉంటాడు దానికి బిహేవ్ చేస్తూ ఉంటాడు వీడు సైకాలజిస్ట్ కి సైకాలజిస్ట్ ఏం చెప్తాడు వీరికి ఏం చెప్తాడండి ఏ ఎన్నెన్నో చెప్పినా వాడు చెప్పి సారాంశం ఒక్కటే నువ్వు ఎలకవ కాదు మనిషివి అనే అదే కదండి సారాంశం వాడు చెప్పేది అది చెప్తాడు అది వీడు వింటూ ఉంటాడు వాడు చెప్తూ ఉంటాడు వీడు తెలుసుకుంటూ ఉంటాడు ఇలా ఎంతకాలం ఉండే అంటే యథా నరత్వ ప్రమితి నరస్య నేను నరుడను అంటే జ్ఞానం నేను దరుడను నేను మనిషి మానవుడను అనే జ్ఞానం కలిగే వరకు వాడు చెప్తాడు వీడు తెలుసుకుంటాడు ఆ జ్ఞాన కలిగిన తర్వాత ఇంకా వాటి చెప్పద వీడు తెలుసుకోవడం కలదు ఆల్రెడీ ఇది తెలుస్తామని అదేవిధంగా బుద్ధేటు తత్వే నా యథార్థ స్వరూపము దేశకాల పరిచ్ఛేదరహితమైనటువంటి ఆత్మ చైతన్యము అని వీడికి తెలుస్తుంది తెలిసినప్పుడు స పునర్నిరర్థ ఈ అహమస్మి అహమస్మి అయాం అనేటువంటి ఈ సాధన ఇంకా అక్కర్లేదు అని అంటారు కాబట్టి మత్పర అటువంటి ఆత్మ విచారం ద్వారా కూడా మీరు ఇంద్రియములను వశములో ఉంచుకోగలుగుతారు ఆత్మవిచారణ లేని వాడే భోగపరా భోగపరాయణ లేకపోతాడు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు భోగాల్లో కూడా తిరుగుతూ ఉంటాడు సాధించిది ఏమీ ఉండదు ఊరిద ఈ భోగాలంతా వ్యామోహము అవే కాని ఏదో ఉందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఏదో పొరపాటున అలా మార్గంలో ఉంటారు యంగ్ పీపుల్ నేను చూస్తూ ఏం చేస్తారంటే ఏదో ఇంగ్లీష్ పాట ఒక పెడతారు యంగ్ మ్యాన్ అంటే వాడు మామూలుగా తెలుగు పాటలు అవి కనుక వాడు ఇంగ్లీష్ పాటలే విన్నాయి సో ఏదో ఉంటాయి ఇంగ్లీష్ పాటలు అది ఇంగ్లీష్ పాటలు అవి ఆ పదాలు మనకి అర్థం కావాలి ఇచ్చు సాగతీసేది తెలుగు పాటలే అర్థం కావట్లేదు ఇంగ్లీష్ పాటలే కానీ జాగ్రత్తగా వింటే దాంట్లో ఏదో వీరికి గుంటుంది ఏదో ఉంటుంది ఏదో ఏదో నేను ఐదు నాయుడు వంద సంవత్సరాలు ఏమిటి వాటికి తెలుసుకుందాం అని ట్రై చేశాను O Kадav discipleship thinking from that book? It was a classical song. Judge Kohмanyarya, oh no no, what is, what are these words? He came a proud thing, and I was looming since the topic that returned to that book, No那麼 many letters that told me to tell you. So you can't make out anything. But still, these people, these young people, they hold on to a few songs, which is okay. type, non- Commissioners, and nothing wrong in it, lands at such. But ākāṅga ājātna nāte arī excite ājātna. So he cannot sit and uh, listen to the shāna. He has to stand, he has to dance, and, uh, and uh, then uh, he has to listen to it. He has to dance also. So they don't sing music, they do music. It's all doing of music. There is no... <laughs> there is no thinking of music. It is all doing. A lot of doing is involved. Therefore he has to do also. A uh, doing, you know, వీరి పక్కన ఒక యంగ్ లేడీ ఉంటే ఇంకా సోఖగా ఉంటుంది వీరు ఒక్కడు డూయింగ్ వాడ్ డూయింగ్ ఏదైనా యంగ్ లేడీ ఉంటే సీ ఆల్సో విల్ బీంగ్ హీరో ఇట్ విల్ బీ ఈ మూవ్మెంట్ కి అది